కోటి దరుల గనుగొనరో మూడు ఏరులు నా దేవతల నరులారమేరు తెంకిగా ముందర నొక్క తీరెక్య శ్రీకృష్ణుడు వెంకటేశుడెక్య అది వేరొక్క తీరు లంక లై శ్రీభూసతులు లై వీధుల నడకొండలోయనగను ఇరవై శ్రీకృష్ణునిది ఇది వానరధ్వజము గరుడ ధ్వజము శ్రీవేంకటిది కరెలాంఛనధ్వజము కమలకు మేదినికి అలరిచూ పెట్టెను బ్రహ్మాండాల చలగి చెరకు విల్లు చేపట్టె శ్రీకృష్ణుడు బలు శ్రీ వెంకటేశుడు బట్టె చక్రము అల్ వేలు మంగ భూమి అంబుజాలు చేపట్టి రీ కలసే మెలసేరు బంగారు మేడలనగా